ఆ వాదాన్ని ఒక పట్టికగా తయారు చేసి మనం ఇప్పుడు చూసుకుంటున్నాం వశిష్ఠుడు యొక్క సిద్ధాంతం ఏమిటి కర్త కర్మ రెండు ఒకటే రెండు ఒకేసారి పుట్టి అని రాముడు పూర్వపక్షం ఏమిటి కర్త కర్మ అవి వేరే వేరే పదార్థాలు అవి వేరే వేరే విడివిడిగా పుట్టాయి అని కనుక ఈ పూర్వపక్షాన్ని తీసుకున్నాడు తీసుకుని అవి వేరువేరుగానే ఉన్నాయనుకో అనుకుంటే ఏమనుపత్తులు అని ఒకటి ఒకటిగా చూపిస్తున్నాడు కర్త వేరు దేనికంటే కర్మ కంటే వేరు వేరైతే ఆ కర్త ఎలా ఉండాలి అయితే సాది కావాలి లేకపోతే అనాది కావాలి అంటే ఉంటే మొదలు ఉన్నవాడు కావాలి లేకపోతే మొదలు లేనివాడు కావాలి అంతకంటే మార్గం లేదు కదా కనుక రెండు పక్షాల్ని ఏ జడ్గా చూపించాం ఇక్కడ సరే ఆ కర్త అనాది అనుకో దాంట్లో మళ్ళీ రెండు పక్షాలు ఏమిటివి వాడికి కర్తృత్వం స్వాభావికమా లేకపోతే ఔపాధికమా సరే స్వాభావికమే అనుకుందాం దాన్ని పెడితే అక్కడ అనుపబత్తి వచ్చి పడిపోతాం వాడి కర్తృత్వం ఔపాధికం అనుకోండి మళ్ళీ దాంట్లో రెండు పక్షాలు ఔపాధికమైన కర్తృత్వానికి కారణం అవిద్యనా లేకపోతే భిన్నమైన కారణం ఇంకేదైనా ఉందా కాదండి అవిద్యే కారణం అంటే ఆ అవిద్య స్వతంత్రమైనదా లేకపోతే అది సాపేక్షికమైనదా మళ్ళీ దాంట్లో రెండు పక్షాలు ఇలా ఒక్కొక్క చోట రెండేసి పక్షాలు రెండేసి పక్షాలు ఒక్కొక్క దాన్ని ఇలా ఇంగ్లీష్ అక్షరాలతో చూపించామన్నమాట ఎందుకోసం గుర్తుపట్టేందుకోసం ఎఫ్జి హెచ్ఐ ల ఏ పక్షంలోకి వెళ్ళినా చివరికి వస్తుంది అనుపతి వచ్చి పడుతుంది కుదరదు అని వస్తుంది కనుక ఎన్ని రకాలుగా చూసినా సరే కర్త కర్మ కంటే భిన్నము అనుకున్నట్లయితే తర్కం కుదరదు ఉమపత్తి కుదరదు కనుక రామా తర్కం మనకేం నిరూపించేస్తోందంటే కర్త కర్మ భిన్నంగా ఉండటానికి వీల్లేదు అని నిరూపిస్తాం అందుకని మేము ఏం చెబుతున్నాం కర్త కర్మ రెండు ఒకటే ఒకేసారి పుట్టాయి అని చెబుతున్నాం ఈ రెంటికి కలిపి కారణం ఏమిటి అంటే అవిద్యే కారణం అంటున్నాడు వశిష్ట మహర్షి ఈ అవిద్యకే మరొక కార్యం ఏమిటి మనస్సు అవిద్య కార్యమన్నా అవిద్యా కార్యం మనస్సు యొక్క కారణం అవిద్య ఒకటే దీన్నే చెప్తామైంది అవిద్య యొక్క కార్యమేది మనస్సు మనస్సు యొక్క కార్యమేది కర్మ అవిద్య ఏమో కొమ్మ లాంటిది మనస్సేమో సువాసన లాంటిది మామూలు లోక పరిభాషలో కొమ్మలోంచి పువ్వు వచ్చింది పువ్వులోంచి వాసన వచ్చింది అంటూ ఉంటారు ఇది మామూలు లోక వ్యవహారానికి సత్యమే కానీ పూర్తిగా నిఖారసైన సత్యం కాదు పువ్వు వాసన కూడా కొమ్మలోంచే వచ్చాయి ఒకేసారి వచ్చాయి ఇదే అసలైన సత్యం అలాగే అవిద్యలోంచి మనస్సు వచ్చింది ఆ మనస్సే కర్త ఈ మనస్సులోంచి కర్మలు వచ్చాయి కనుక అవిద్య మనసు కర్మ ఇది వరస అని లోక అనుకునే మాట ఇది నిఖారసైన మాట కాదు ఈ భక్షణలో ఏంటంటే ఇవి ఎలా ఉన్నాయంటే పొడి మట్టి మట్టి ముద్ద కుండ అన్నట్టుగా ఉన్నాయి మొదట ఏమిది ఇక్కడ పొడి మట్టి ఉంది తర్వాత ఏమిది కొంచెం నీళ్లు పోస్తే మట్టి ముద్ద ఆ తర్వాత ఏమైంది అది అది కుండ ఇది వరస ఈ విధంగా ఉంది ఇప్పుడు చెప్పిన వరుస ఇప్పుడు కూడా ఒక దృష్టిలో మట్టే కుండా కుండే మట్టి దానికి తిరుగులేదు ఈ మాట ఎలా చెబుతున్నామో అదేవిధంగా మనస్సే కర్మ కర్మే మనస్సు కర్తే కర్మ కర్మే కర్త ఇదే మేము చెప్పిన సిద్ధాంతం అయితే మేము చెప్పే ప్రక్రియ ఉందే అది ఇంతకంటే సూక్ష్మమైనది ఏమిటి సూక్ష్మత్వం అంటే మట్టి ముద్దకు కుండకు మధ్య కొంతకాలం వ్యవధానం ఉంటుంది అంచేది మేము ఆ ఉదాహరణ తీసుకోవాలా ఇక్కడ ఏం తీసుకున్నాం పువ్వు వాసన తీసుకున్నాం ఎందుకని పువ్వుకు వాసనకు మధ్య అలాంటి వ్యవధానం ఏమి ఉండదు వాసనకు పువ్వు కంటే భిన్నమైన రూపం కూడా ఉండదు కనుకనే కొమ్మ నుంచి పువ్వు వాసనలు ఒకేసారి జన్మిస్తున్నాయని పువ్వు వాసనలు అభిన్న స్వరూపాలని అంగీకరించడం తేలిక మనసు కర్మ అనేవి కూడా ఇలాంటివే రెండూ కలిసి అవిద్యలోంచి ఏకాలంలో జన్మిస్తున్నాయి అభిన్నతాత్మ్య రూపంతో అవి ఇదే తత్వం కనుక రామా జీవభావానికి అంటే ఏమిటి జీవుడు ఏర్పడడానికి అసలైన కారణం ఏది అది అవిద్యే అంతేగాని కర్మని కాని మరొకటి కాని చెప్పకూడదు అన్నిటికీ మూలకాలం అనేటువంటిది అవిద్య ఉంది ఆ అవిద్యే దానికి కారణం ఇక కర్త కర్మ అనేవి విడివిడిగా లేవు గనుక నువ్వు చేసే వాదనకి ఆధారమే లేదు నువ్వేం చెప్పుకున్నావు కర్త కర్మ విడివిడిగా ఉంటాయి అనుకుని అనేక రకాల చిక్కులున్నాయి చిక్కులున్నాయని ఇందాక నాకు చాలా వాదన చేసి చూపించావు ఆ వాదన కూడా నిరాధారమే అన్నాడు వశిష్ఠుడు అప్పుడు రాముడు అంటున్నాడు గురుదేవా మీరు తర్కంతో కర్త కర్మ ఒకటే అని సాధించారు కానీ వేదశాస్త్రాల్లో కర్మ సిద్ధాంతం సిద్ధాంతం దీన్ని తిరస్కరించిన వాళ్ళు ఎవరూ లేరు పెద్దలంతా దీన్ని అంగీకరించేశారు ఏమిటంటే సాధుకారి సాధుర్భవతి పాపకారి పాపవతి పుణ్యోవై పుణ్యైన కర్మణ పాప పాపేనా ఇలాంటి వాక్యాలన్నీ ఉన్నాయి మంచి చేసిన మంచిగానే పడతాడు పాపం చేసిన వాడు పాపిగానే పుడతాడు ఇది ఈ వేదవాక్యాలకు సారం ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి దీన్ని బట్టి ఏం తెలుస్తోంది కర్త అయినటువంటి జీవుడి యొక్క ఉత్పత్తికి వాడి యొక్క కర్మే కారణము స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు చెప్పిన వాక్యాల్లో మీరు చెప్పినటువంటి ఏకకాలోత్పత్తి సిద్ధాంతం కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పినటువంటి వేదవాక్యాల సిద్ధాంతం దెబ్బతింటోంది ఇది ఎట్లా కుదురుతుందండి అన్నాడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సంతోషించాడు రామా మంచి ప్రశ్న వేసావయ్యా అయితే నేను ఏ దృష్టితో ఏకకాలోత్పత్తి వాదాన్ని చెప్పానో ఏ దృష్టితో నువ్వు చెప్పిన వేదవాక్యాలు బయలుదేరాయో ఆ దృష్టి భేదాలను నువ్వు సరిగ్గా గమనించుకోలే అదే పర్పాడు కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి ఏమిటంటే నేను ఏకకాలోత్పత్తి వాదాన్ని ఎందుకు చెప్పాను అంటే కర్మ అనేది మనోధర్మమే కాని ఆత్మధర్మం కానే కాదు అని నిరూపించాలనే ఉద్దేశ్యంతో చెప్పా ఈ దృష్టితో బోధ చేసే వేదవాక్యాలు కూడా చాలా ఉన్నాయి లేకపోలేదు ఏమిటంటే ఒక ఉదాహరణ చెబుతా ఎద్ది మనసాధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణాతి అని వాక్యం ఉంది దేన్ని మనస్సుతో ఆలోచిస్తాడో దాన్నే మాటతో బలుకుతాడు దాన్నే కర్మేంద్రియాలతో చేస్తాడు అంటోంది వేదవాక్యం ఇలాంటి వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ మంత్రం వల్ల ఏం తెలుస్తోంది మనస్సే కర్మలకు కారణము అని తెలుస్తోంది నువ్వు చెప్పిన వాక్యంలో ఏం తెలుస్తోంది కర్మకు ఫలితంగా ఇదంతా వస్తోంది ఈ జన్మ వస్తోంది అని నువ్వు చెప్పిన వేదవాక్యాలను వాటి తాత్పర్యం ఏమిటి ఏ ప్రకటనలో వచ్చాయి అంటే చేసిన కర్మకు ఫలితం ఉండి తీరుతుంది అని చెప్పే ప్రకరణలో అవి వచ్చాయి ఆ ప్రకరణలో ఆ మాటలు అవి మాట్లాడాయి నేను చెప్పే వాక్యాలు ఎలా వచ్చాయి సృష్టి ప్రకరణాన్ని వివరించేటువంటి సందర్భంలో వచ్చాయి ఈ ప్రకరణాలు వేరు వేరే వేరే ప్రకరణాలలో ఉన్నాయి కనుక ఈ సూటిగా ముడిపెట్టేసేయకూడదు ప్రకరణంతో సహా కలిపి దాన్ని అర్థం చేసుకోవాలి కనుక మనం గ్రహించవలసిన తాత్విక సత్యం ఏమిటి అంటే అవిద్యలోంచి మనసు పుట్టింది ఈ మనసే క్రియాశక్తికి ఆశ్రయం ఈ మనస్సే చిదాత్మకమైనటువంటి ఉపాధి అందుచేతనే ఈ మనస్సే కర్త ఈ మనస్సే భోక్త ఇదే సిద్ధాంతం వేదం కూడా ఏం చెబుతుందంటే త్రీణ్యాత్మనే గురుత మనోవాచం ప్రాణం మనస్సు వాకు ప్రాణం అనే ముడిటిని ప్రజాపతి తన కోసమే సృష్టించుకున్నాడు అని శృతి చెబుతోంది ఇలాంటి శృతులన్నీ కూడా ఈ విషయాన్ని బాగా స్పష్టం చేస్తున్నాయి కనుక రామా నువ్వు మంచి పని చేసిన వాడు మంచి జన్మెత్తుతాడు సాధుకారి సాధుర్భవతి అనే వేదవాక్యాన్ని తీసుకొచ్చి దాన్ని బట్టి ముందు కర్మ తర్వాత జీవుడు అని ప్రయత్నం చేస్తున్నావు అయితే జీవుడంటే ఎవరు మనస్సులో ప్రతిబింబించిన చైతన్యమే జీవుడు ఈ మనస్సు నిత్యమా అనిత్యమా ఒక విధంగా చూస్తే నిత్యం మరో విధంగా చూస్తే అనిత్యం అసలు నిత్యం అంటే ఏమిటి అనిత్యం అంటే ఏమిటి ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం నేను ఒక ఉదాహరణ జవిత ఆలోచించు ఎండ సమయంలో గోడకు నీడబడది రాత్రి వేసరికి నీడలేదు మన్నాడు పగలు మళ్లీ నీడొచ్చింది గోడకి అది చూసి ఇది మా గోడ నేడే అన్నాడు ఒకడు నిన్నటి నీడేమో నిన్నే పోయింది ఆ నీడ ఈ నీడా ఒకటే అన్నట్టు మాట్లాడతారేమి లోకమంతా అవి ఒకటే అంటే ఆ నీడ నిత్యం కావాలి అవి వేరు వేరు అంటే ఆ నీడ అనిత్యం కావాలి ఇది ఒక ఉదాహరణ దీన్ని బట్టి నిత్యం అంటే ఏమిటో అనిత్యం అంటే ఏమిటో కొంచెం ఆలోచించుకుంటూ ఉండు ఇంకొక ఉదాహరణ చెబుతా అద్దంలో నీ మొహం నువ్వే చూసుకున్నావు ఎదురుకుండా ముఖ ప్రతిబింబం కనిపిస్తోంది అద్దం పక్కకు తప్పించేశావు ప్రతిబింబం పోయింది మళ్ళీ అద్దం ముందుకు తెచ్చావు ప్రతిబింబం మళ్ళీ వచ్చింది ఇందాగడి ప్రతిబింబము ఈ ప్రతిబింబము ఒకటేనా కాదా ఒకటే అంటే ప్రతిబింబం నిత్యం అయిపోతుంది ఒకటి కాదండి వేరే వేరే ప్రతిబింబాలు అంటే అది అనిత్యం అవుతుంది కానీ ఈ రెండు ఒకటి కాదంటే ఆ ప్రతిబింబానికి ఈ ప్రతిబింబానికి తేడా చూపించాలి ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే మన మనస్సు కూడా ఇటువంటిదే ఇప్పుడు మనస్సు పని చేస్తోంది సుషుప్తి సమయంలో అది లయించిపోయింది నిద్ర లేచాక మళ్ళీ పనిచేస్తాను ఆ మనసు ఈ మనసు ఒకటేనా వేరే వేరేనా కొంచెం ఆలోచించు మొదటి మనసు అప్పుడే నశించిపోయింది కనుక నిద్ర లేచిన తర్వాత మళ్ళీ కొత్త మనస్సు పుట్టింది అంటావా లేదా పాత మనస్సులోనూ కొత్త మనస్సులోనూ కూడా ఉపహితమై ప్రతిబింబించినది ప్రతిబింబిస్తూ ఉన్నది ఒకే చిదాత్మ ఈ రెండు మనస్సులు ఒకటే అంటావా ఏమనాలిప్పుడు ఈ రెండిట్లో ఏది నిజం ఇది తేలాలంటే నశించడం అంటే ఏమిటి అనే మాట తేలాలి నశించడం అంటే ఏమిటి అని ఆలోచిద్దాం నశించడం అంటే ఏమీ లేకుండా శూన్యమైపోవడము పుట్టడం అంటే శూన్యంలోంచి కొత్తది పుట్టడము అని అగ్నులైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ అలా జరిగే సావకాశమే లేదు సాకాశమే లేని దాన్ని నిర్వచనట్ట చేస్తాం కనుక విజ్ఞులు దాన్ని అలా అనుకోరు వాళ్ళేమనుకుంటారంటే నశించడం అంటే కనిపించకుండా పోవడం అనుకుంటారు మరి పుట్టడం అంటే పుట్టడం అంటే వ్యక్తం అనుకుంటూ ఉంటారు నేను కూడా ఈ పదాలను ఇలాగే ప్రయోగిస్తున్నాను నీడ ప్రతిబింబం కాని మనస్సు కాని ఈ ముడిలో ఏదైనా సరే నశించింది అంటే కనిపించకుండా పోతోంది అవ్యక్తమవుతోంది పోతోంది పోయింది కాస్త మళ్ళీ పుడుతోంది పుడుతోంది అంటే అభివ్యక్తం అవుతోంది మనస్సు వ్యక్తమైతే ఈ ప్రపంచం అంతా కనిపిస్తోంది మనస్సు లయిస్తే ఈ ప్రపంచం కనిపించకుండా పోతోంది మనస్సు మొలకెత్తడానికి కారణం ఏమిటి అంటే తన యొక్క అసలు స్వరూపాన్ని మరిచిపోవడమే దీన్నే ఆత్మ విస్మరణ అంటారు దీన్నే అవిద్య అంటారు కనుక రామా నువ్వు కర్మ కర్తలు విత్తు చెట్టు వంటివి అనుకోవడం దాంతో వాదం చేయడం మానేసి ఆ రెండూ కూడా పువ్వు వాసన వంటివి అని తెలుసుకో అలా తెలుసుకుంటే మనస్సు యొక్క స్వరూపం నీకు సులభంగా అవగతమవుతుంది అని వశిష్ఠ మహర్షి వివరించేసరికి రాముడు కొంచెం ఆలోచించి ఒప్పుకుంటున్నాడు ఏమంటున్నాడు గురుదేవా మీరు చెప్పింది బాగుంది ఈ ప్రపంచ రూపమైన సంసార భ్రాంతి అంతా కూడా నశించాలంటే కర్మ నశించినా చాలు లేదా మనస్సు నశించినా చాలు అని నాకు ఇప్పుడు అర్థమవుతోంది అయితే ఈ రెంటిలో ఏది నశించాలంటే ఏమి చేయాలి దేనికి ఏది ఉపాయం అంటున్నాడు మనందరికీ కూడా ఇట్టాంటి చోట సందేహంగా ఉంటుంది దీనికి వశిష్ట మహర్షి దానిమీద ఏమన్నా అంటే ఆయన రమ ఏమి లేదయ్యా నీడ కానీ ప్రతిబింబం కానీ మనస్సు కానీ ఏదైనా సరే కనిపిస్తోంది పుడుతోంది అంటే కనిపిస్తోంది అని అర్థం నశించిపోతోంది అంటే అవ్యక్తం అయిపోతుంది అని అర్థం అంతకంటే ఏం లేదు అంతేగాని శూన్యం అయిపోవడం అర్థం కాదు పుడుతోంది అంటే కొత్తగా పుడుతోంది అని అర్థం కాదు ఈ పదాలని ఈ విధంగా గనక నువ్వు అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు నీకు ఈ మనస్సు యొక్క తత్వం బాగా తెలుస్తుంది ఏమని తెలుస్తుంది ఈ మనస్సు ఉదయిస్తే ఈ ప్రపంచం కూడా ఉదయిస్తుంది మనస్సు లయిస్తే ఈ ప్రపంచం కూడా లయిస్తుంది ఈ ప్రపంచానికి మనస్సుకి కలిపి కారణమేమిటి అంటే అవిద్యే అవిద్యకే మరో పేరేమిటి ఆత్మ విస్మృతి తనను తాను మరిచిపోవడం ఈ ఆత్మ విస్మృతి మూలానే ఈ మనస్సు ఈ ప్రపంచము ఇవన్నీ కూడా అభివ్యక్తమవుతున్నాయి ఈ సిద్ధాంతం ఎప్పుడు కుదురుతుంది కర్త కర్మ అనేవి విభిన్న వస్తువులు కాదు అవి ఏకకాలోత్పన్నములు ఒకే వస్తువు అది అని అర్థం చేసుకుంటే కుదురుతుంది ఈ విధంగా నువ్వు ఆలోచించి చూడవయ్యా అని రాముడు అంతకుముందు తను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మళ్ళీ మనోరకంగా నెమరు వేసి చూపించాడు అప్పుడు రాముడు దానికి మెచ్చుకుని బాగుందని అంగీకరిస్తూ ఏమంటున్నాడంటే గురుదేవా మీరు చెప్పింది బాగుంది అయితే దీనివల్ల ఒక కొత్త ప్రశ్న వస్తోంది ఏమిటంటే ఈ ప్రపంచ రూపమైనటువంటి సంసార భ్రాంతి ఉంది కదా ఈ సంసార భ్రాంతి పోవాలి మనకు కావాల్సింది ఈ సంసార భ్రాంతి నశించాలంటే ఏమి నశించాలి దీనికి కారణమైనటువంటి కర్మ నశించినా చాలు ఆ కర్మకి కారణమైనటువంటి మనస్సు నశించినా స ఇది అర్థమవుతోంది అయితే ఈ కర్మని నశింపజేసుకోవడం సులభమా మనస్సును నశింపజేసుకోవడం సులభమా ఈ రెండింటిలో ఏది నశించాలంటే ఏం చెయ్యాలి దేనికి ఏది ఉపాయం ఆ రెండింటిలో ఏది సులభోపాయం అది చెప్పండి అన్నాడు దానికి వశిష్ఠ మహర్షి సమాధానం చెబుతున్నాడు రామా నువ్వు అడిగే మాట ఎట్లా ఉందంటే సూర్యకిరణాలలో వెలుతురు ఉంది వేడి ఉంది సూర్యకిరణాలలో ఉన్నటువంటి వెలుతురు నశించడానికి ఒక ఉపాయము వేడి నశించడానికి మరో ఉపాయము అవి వేరువేరుగా ఉన్నట్టు అవి చెప్పమని అడుగుతున్నట్టు ఉంది నీ ప్రశ్న అవి వేరు వేరుగా ఉండవు ఆ రెండిట్లో ఒకటి నశిస్తే రెండోది నశించి తీరుతుంది వేడిపోతే వెలుగు పోతుంది వెలుగుపోతే వేడిపోతుంది అలాగే అవిద్యలో మనస్సు కర్మ అనేవి కలిసే ఉన్నాయి వాటిలో ఏది రెండోది దాని అంతా అదే పోతుంది ఇంకా వేరే ప్రయత్నం అక్కల అంచేది మనకు పోవాల్సింది ఏమిటి అవిద్య కనుక ఈ అవిద్యను పోగొట్టింది కోసం రెండు ఉపాయాలు ఉన్నాయి ఒకదాని పేరు హఠయోగం ఇక్కడ హఠయోగం అంటే ప్రాణ నిరోధ రూపమైనటువంటి అష్టాంగయోగం అని అర్థం ఈ గ్రంథంలో పరిభాష ఉంటుంది రెండవ దాని పేరు రాజయోగం ఇక్కడ రాజయోగం అంటే అర్థం ఏమిటి సాక్షాత్తుగా మనోనిరోధం చేయడం అని అర్థం ఈ రెండు ఉపాయాల వల్ల కర్మ గాని మనస్సు కానీ ఏ ఒక్కడి నశించిపోయినా సరే రెండవది కూడా నశించిపోవడమే కాక రెంటికి మూలమైనటువంటి అవిద్య కూడా తొలగిపోతుంది ఐందవ పాఖ్యాం తర్వాత మనస్సు యొక్క స్వరూపాన్ని గురించి మనం చర్చ ఆ సందర్భంలో ఈ ప్రశ్నలన్నీ వచ్చినాయి ఏమొచ్చినాయి మనోనిరోధానికి ఉపాయాల గురించిన ప్రసక్తి ఇప్పుడు వచ్చింది కానీ వివరణ నేను ఇప్పుడు చేయబోడంలో ఆ తర్వాత చేస్తా ఎందుకంటే మనస్సు గురించి తెలుసుకోవలసిన విషయం ఇంకా కొంత ఉంది నేను చెప్పదలసిన విషయం పూర్తి అయితే కానీ పై దాంట్లోకి ప్రవేశించేందుకు వీలు కనుక మనస్సు గురించి ఇంకొంచెం చెబుతాను విను ఏమిటంటే ఆత్మ దర్శన ప్రక్రియలో కీలకమైనది ఏది అంటే మనస్సే అంతుబట్టనిది ఏది అంటే అది కూడా మనస్సే కనుకనే దీని తత్వాన్ని వివిధ దృక్కోణాలతో పరిశీలించినటువంటి పెద్దలు దీనికి పదిహేను పేర్లు పెట్టారు మనస్సు యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ పదిహేను పేర్లు ఉపకరిస్తాయి అంచేత ఆ పేర్లను నీకు నేను వాటిని వివరిస్తాను కొంచెం విను ఏమిటా పేర్లు అంటే ఒకటి మనస్సు ఇదొక పేరు రెండు బుద్ధి మూడు అహంకారం నాలుగు చిత్తం ఐదు కర్మ ఆరేమో కల్పన ఏడు సంస్మృతి ఎనిమిదవది వాసన తొమ్మిదోది విద్య పదేమో విస్మృతి పదకొండు మలము పన్నెండేమో ఇంద్రియము పదమూడు ప్రకృతి పద్నాలుగు మాయా పదిహేను క్రియ ఇవన్నీ ఏమిటి మనస్సుకున్న పేర్లే ఇన్ని పేర్లు దీనికి ఎందుకు వచ్చాయంటే ఇది చేసే పండ్లను బట్టి వచ్చాయి ఒక్కొక్క పేరుని దాని యొక్క సార్థకత్వాన్ని గనక అర్థం చేసుకుంటే మనస్సు యొక్క స్వరూపం అంతా మనకు అర్థమైపోయినట్టే కనుక ఒక్కొక్క పేరును నేను వివరిస్తాను కొంచెం జాగ్రత్తగా విను రామా మొదట మనస్సు అనే పేరుంది ఈ పేరు ఎందుకు వచ్చిందంటే శుద్ధ చైతన్యం అవిద్య చేత కలుషితమైనట్లుగా ఉండి అనేక వికల్పాలను పొంది ఆ వికల్పాల చేత అనేక రూపాలను పొందినట్లుగా కూడా కనిపిస్తూ ఉంటే అప్పుడు దాన్ని మనస్సు అంటారు దాన్ని ఆ దశలో మనస్సు అంటారు దేన్ని శుద్ధ చైతన్యాన్ని ఏ దశలో దాన్ని మనస్సు అది అవిద్య చేత కలుషితమైనట్లుగా ఉండాలి అనేక రూపాలను పొందినట్లుగా ఉండాలి అనేక వికల్పాలను పొందినట్లుగా ఉండాలి అలా కనిపిస్తూ ఉన్న దశలో आ शुद्धैत पेरे मनस्स बेटो देश पेर शुद्ध चैतन पेर दशो ये आ मन रो पे बुद्धि एक दशो वे विकल कल चा विकल कल तरवा भावाधान ची भाव इधम अने भावा वहिस्टा ఇది నీరు అనే భావాన్ని వహిస్తాడు చేసి నిర్ణయాలు చేస్తాడు ఏమిటి ఇది భూమి ఇది ఆకాశము ఇది మంచిలోది గాలి అని ఇత్యాదిగా ఈ నిర్ణయాలు చేస్తాడు అలా చేస్తే అప్పుడు ఆ చైతన్యానికి బుద్ధి అనే పేరు వస్తుంది దేనికి వస్తుంది చైతన్యానికే వస్తుంది ఏ పేరు వస్తుంది బుద్ధి అనే పేరు వస్తుంది ఏ దశలో వస్తుంది ఇది ఈ వస్తువు వీడు రామయ్య వీడు వెంకయ్య అని నిశ్చయం చేస్తుంటే ఇది భూమి ఇది నీరు ఇది గాలి అని నిశ్చయం చేస్తుంటే ఆ దశలో ఆ చైతన్యానికి బుద్ధి అనే పేరు వస్తుంది ఇక మూడో పేరు అహంకారం ఆ భూమి ఆ నీరు మొదలైనవి విడివిడిగా పడుండక వాటి వల్ల ఏర్పడిన దేహాదుల మీద ఆత్మాభిమానం గనక కలిగినట్లయితే అలా కలిగి నేను ఈ దేహంగా ఉన్నాను ఈ ఇంద్రియంగా ఉన్నాను అని ఈ రకంగా ఒక ప్రత్యేక సత్తను గుర్తించే పరిస్థితి వస్తుంది అలాంటి స్థితి వస్తే అప్పుడు దానికి అహంకారం అనే పేరుస్తుంది వస్తుంది భవబంధాలను కలిగించేది ఈ అహంకారమే అహంకారం అంటే ఏం జరిగింది ఇప్పుడు ఇది భూమి ఇది నీరు ఇది గాలి ఇది నిప్పు అని విడివిడిగా దేని విడిగా చూస్తే బానే ఉండు అవన్నీ కలగాపులకంగా కలిపేశాడు కలిపేస్తే దాంట్లోంచి ఈ మొక్క వచ్చింది ఏమంటున్నాడు దీన్ని ఇప్పుడు నా దేహము అంటున్నాడు న్యాయంగా ఏమనాలి ఇది పంచభూతాలు కలపగా వచ్చినటువంటి రాసి ఇది మట్టి నీళ్లు మొదలైనవన్నీ కలపగా వచ్చినటువంటి ఒక చిన్న ముద్ద అని చెప్పాలి అలా చెప్పడు ఇది దేహము అంటాడు ఈ దేహము ఈ దేహమే నేను అంటాడు ఈ దేహంలో ఇంద్రియం ఉంది ఈ ఇంద్రియం నేనంటాడు కనుక ఈ పంచభూతాల యొక్క కలయికల వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న ముదల ఎందు నేననేటువంటి అభిమానాన్ని పెట్టుకొని వాటిల్లో ఉండే అంశాలు ఈ ఇంద్రియాలు వీటి మీద కూడా నేననే అభిమానం పెట్టుకునేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి వస్తే అప్పుడు దానికి అహంకారం అనే పేరు ఈ స్థితి దేనికి వస్తుంది చైతన్యానికే వస్తుంది ఈ పేరు దేనికి వస్తుంది చైతన్యానికే వస్తుంది చైతన్యాన్నే ఇప్పుడు అహంకారం అని పిలుస్తారు ఇటువంటి పేరుకు తగినటువంటి స్థితి వచ్చేసరికి దీని భవబంధాలను కలిగించేటువంటి స్థితి వచ్చేస్తుంది కనుక భవబంధాలను కలిగించేది ఏది అహంకారమే ఇది మూడో పేరు ఇక నాలుగో పేరుంది చిత్తం దాని పేరు చిత్తం అంటే ఏమిటి పూర్వాపర విచారణ మానేసి సత్యాసత్యాలను నిత్య అనిత్యాలను కలగాపలగం చేసేసుకుంటూ కొన్నిటిని వదిలేసి కొన్నిటిని స్మరించుకుంటూ ఉండే దశ ఒకటి వస్తుంది ఆ దశలో ఆ సంహిత్తిని చిత్తం అంట స్మరించుకుంటూ ఉంటుంది చిత్తం ఏం చేస్తుంది స్మరణం చేస్తుంది ఆ స్మరణం చేసే వేటిని స్మరిస్తుంది అసత్యములైన సన్నివేశాలనే స్మరిస్తుంది ఎలా స్మరిస్తుంది సత్యములు అనుకుంటూ స్మరిస్తుంది ఎలా సత్యం అనుకుంటావయ్యా ఉన్నది ఇక్కడ పంచభూతాలే కదటయ్యా ఆ పంచభూతాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినయో తెలియట్లేదు కదటయ్యా అని విచార మొదలెడితే ఈ పూర్వాపర విచారణ మాత్రం అది ఒప్పుకోదు పూర్వాపర విచారణను పక్కకు నెట్టేసి వాటిల్లో కొన్ని విషయాలను సత్యాలుగా స్వీకరించి మళ్ళీ వీటిల్లో కొన్నింటిని తనకు ప్రియాలుగా కొన్ని అప్రియాలుగా దానంతా అదే స్వీకరించే ఇది ప్రియమని అంటావయ్యా ఇది నీకు ప్రియం కావడానికి ఏ కారణం ఉందయ్యా ఒక బంగారు బిళ్ళకి ఒక కుండంకుకి తేడా ఏమిటయ్యా అది పంచభూతాలతోనే వచ్చింది ఇది పంచభూతాలతో వచ్చింది అని పూర్వాభరణ విచారణ మారట్టేమనుకోండి అది ఒప్పుకోదు ఒప్పుకోకుండా ఇది విలువైనది ఇది ప్రియమైనది ఇది నాది అని ఈ విధంగా ఆ ఏవైతే చేస్తూ అటువంటి స్థితిలో ఆ సంయుక్తికి ఏం అంటే చిత్తం అనే పేరు ఇవన్నీ దేని పేర్లు మనస్సు యొక్క పేర్లు కానీ నిజానికి ఎవరి యొక్క పేర్లు ఇక ఐదవ పేరు కర్మ కర్మ అంటే ఈ పేరు ఎప్పుడు వస్తుందంటే ఆ సమితే లేని వస్తువులను చూపిస్తూ వాటిని పొందజేసేందుకోసం ఇంద్రియాలను శరీరాన్ని కూడా ఇటు అటు కదిలిస్తూ అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉంటే అప్పుడు దాని పేరు కర్మ కర్మ అంటే ఏమిటండి పని పని అంటే ఏమిటంటే కదలడం ఏది కదడం ఇంద్రియాలు కదలటం చేతులు కదలటం కాళ్ళు కదలటం కళ్ళు కదలటం మొత్తం కలిపి ఈ శరీరం అంతా కదలడం ఇలా కదిలింపజేసేది ఏది కర్మ ఎందుకు ఇలా కదులుతుంది అంటే నాకు ఇది కావాలి అది కావాలి అనే తపనతో కదులుతుంది ఈ తపనను కలిగించి వేటి మీద తపన కలిగిస్తుంది అసత్యములైనటువంటి పూర్వాపర విరోధంతో ఉండేటువంటి వస్తువుల మీద ప్రేమతో కానీ ద్వేషంతో కాని ఇది కావాలనేటువంటి సంకల్పాన్ని కలిగించి తద్వారా శరీరంలోనూ ఇంద్రియాల్లోనూ కదలికన కలిగిస్తూ ఉండేది ఏదైతే ఉందో అటువంటి దశ ఆ కదిలించే దశ సంవిత్తుకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ సంవిత్తిని ఏమైనా పిలుస్తారంటే కర్మ అని పిలుస్తారు దాని పేరు కర్మాపుడు ఇప్పుడు మనస్సు యొక్క ఆరవ పేరు కల్పన అనేటువంటి పేరును తీసుకుంటున్నాడు కల్పన అనేటువంటి పేరును ఆయన వివరిస్తున్నాడు ఏమంటున్నాడంటే రామా నిజానికి ఆ చిత్పదార్థం అది అఖండమైనది పరిపూర్ణమైనది కూడా కాని అది తన పరిపూర్ణత్వాన్ని తనే వదులుకొని తనకొక దేహంతో పరిమితత్వాన్ని తనే కల్పించుకుంటూ ఉంటే అలాంటి దశలో దాని పేరు కల్పన నిజానికి ఇక్కడేముంది చిత్ పదార్థం ఉంది ఈ చిత్ పదార్థం ఎలా ఉంది అఖండంగా ఉంది అనంతంగా ఉంది పరిపూర్ణంగా ఉంది కానీ అది ఏం చేస్తోంది నేను ఇంతవరకే ఉన్నాను అని తనకు తనే ఒక పరిమితిని కల్పించుకుంటోంది దేహానికి అవచ్ఛేదం చేసుకుంటోంది ఆ దేహంతో పరిమితి చేసుకుంటున్న దశలో దాని కల్పన అని అంటే ఈ జగత్తు మొత్తాన్ని కల్పన చేస్తోంది ఈ పద్నాలుగు లోకాలతో ఉన్నటువంటి బ్రహ్మాండం వరకు ఒక కల్పన దాంట్లో భూలోకము దీని చుట్టూతో ఉన్న ఆకాశం వరకు ఒక కల్పన దాంట్లో తన శరీరము ఒక కల్పన ఆ శరీరంలో ఇంద్రియాలు ఒక కల్పన ఇవన్నీ ఏమిటి కల్పనలు అంటే కల్పన అనమాట అర్థం ఏమిటి తనకు తనే పరిమితి కల్పించుకోవడమే ఇలా పరిమితిని కల్పించుకుంటూ ఉండే దశలో ఆ సంవిత్తు యొక్క ఆ చిత్తు యొక్క పేరేమిటి అంటే కల్పన అన్నాడు ఇక ఏడవ పేరు సంస్మృతి సంస్మృతి అన్న స్మృతి అన్న స్మరణ అని అర్థం అనమాట స్మృతి అంటే ఏమిటి సంస్మృతి అంటే ఏమిటి అంటే ఈ ప్రపంచంలో భోగ్య పదార్థాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో కొన్నింటిని ఇప్పటికే అనుభవించడం పూర్తి అనుభవించిన వాటినే మళ్ళీ అనుభవించాలని కాని లేదా కొత్త కొత్తవి అనుభవించాలని గాని తపన పడుతూ ఉంటుంది ఈ సంవిత్తు అలా తపన పడే దశలో ఆ సంవిత్తును సంస్మృతి అంటారు గుర్తు చేసుకోవడం గుర్తు చేసుకోవడం అంటే ఏమిటి నాకు ఇది కావాలి నాకు ఇది అక్కర్లేదనో గుర్తు చేసుకోవడం అక్కర్లేదనేది ఒక అనుభవం కావాలనేది ఒక అనుభవం దేన్ని కావాలంటున్నాడు భోగ్య పదార్థాన్ని కావాలంటున్నాడు దేన్ని అక్కర్లేదని తిరస్కరిస్తున్నాడు భోగ్య పదార్థాలను అక్కలేదని తిరస్కరిస్తున్నాడు ఈ రెండు కూడా దేని ద్వారా జరుగుతున్నాయి సంస్మృతి గుర్తు చేసుకోవడం ద్వారా జరుగుతున్నాయి కనుక ఇదివరకు అనుభవించిన భోగ్య పదార్థాలు కానీ లేదా కొత్త భోగ్య పదార్థాలు కానీ తనకు కావాలి అని తపనబడే దశలో ఆ సంవిత్తుని సంస్మృతి అని పేరు పెట్టారయ్యా అన్నాడు సంస్మృతి అంటే స్మరణ అనేది ఎవరి యొక్క క్రియ ఇది మనస్సు చేసే క్రియ మనస్సు చేసే పని కనుక మనస్సు పేరే కానీ అసలైన ఇక్కడ ఉన్న చేత్తు సంవిత్తు కనుక ఆ సంవిత్తుకే మనస్సులో ఉండి సంస్మరణ అనేటువంటి పని చేస్తుంటే దానికి సంస్మృతి అని పేరు పెట్టారు అనమాట ఇక ఎనిమిదవ పేరు వాసన భోగాలను అనుభవించడం పూర్తి అనుభవించేసినాక వాటి యొక్క సంస్కారం అంటుకుంటుంది సంస్కారం అంటే ఏమిటి అదే చెబుతున్నాడు సంస్కారం అంటుకోవడం అంటే వాటి యొక్క ముద్ర ఇంకా లోపల పడి ఉంటాం అన్నమాట ఆ సంస్కారం అంటుకున్నా కూడా ఆ సంవిత్తు సూక్ష్మరూపంలో ఉంటూ తనకంటూ ప్రత్యేక క్రియలు ఏమీ లేకుండా గనక ఉన్నట్టయితే అప్పుడు దాన్ని వాసన అంటారు ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక పని చేశాం ఆ చేసిన దానివల్ల లోపల ఒక ముద్ర ఏర్పడింది ఆ ముద్ర వల్ల మళ్ళీ కొన్ని కొత్త కొత్త పనులు పుడుతూ ఉంటాయి ఈ కొత్త పనులు పుట్టకముందు ఏ క్రియలు లేకుండా ఉన్న దశలో ఏ ముద్రా స్థితి అయితే ఉన్నదో దాన్ని వాసన అంటారు ఆ వాసన వల్ల మళ్ళీ పనులు పులితే దాని పేరు వేరే ఏమిటైనా మాట విచారణ వేరే ముద్రి దీని యొక్క కావాలి లోపల ముద్రలు ఏర్పడాలి ఆ ముద్రలు నిద్రాణంగా ఉండాలి క్రియాకారులుగా ఉండకూడదు నిష్క్రియ స్థితిలో ఉన్నటువంటి ముద్రాస్థితి ఏదైతే ఉన్నదో దాన్ని వాసన అని అని చెబుతున్నాడు ఇక తొమ్మిదవ పేరు విద్య ఆలోచనలు కదా అవి అనేక రకాలుగా సాగుతూ ఉంటాయి వాటిల్లో ఒక్కోసారి ఈ కనిపించే భేదాలన్నీ అసత్యాలని ఈ భేదాలన్నీ కూడా అవిద్య వల్లే కలిగాయని జ్ఞానపూర్వకమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఇలా జ్ఞానం కలుగుతూ ఉండే దశలో ఆ చైతన్యానికి పేరు విద్య విద్య అంటే మనం జ్ఞానం జ్ఞానం అంటాం జ్ఞానం అంటే ఏమిటో విద్య అంటే విద్య అన్నా జ్ఞానం అన్నా ఏమిటంటే ఈ ప్రపంచం అసత్యం బ్రహ్మే సత్యం ఇదంతా భ్రాంతి జనితం అయ్యుండవచ్చు అని ఇలాంటి ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి మన ఆలోచనలా పరంపరలో వస్తూ ఉంటాయి దానికి ప్రేరణ ఎవరైనా కావచ్చు గురువులు కావచ్చు సద్గ్రంథాలు కావచ్చు ఇంకేదైనా జీవితంలో సన్నివేశాలు కావచ్చు ప్రేరణ ఏదైనా ఒక్కొక్కసారి అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాంటి ఆలోచనలు గనక వస్తూ ఉన్నట్టయితే ఆ దశలో ఆ సంవత్తి యొక్క పేరు ఏమిటంటే ఇక పదవ పేరు విస్మృతి ఇందాక సంస్మృతి చెప్పుకున్నాం స్మరణాని అని ఇక్కడ విస్మృతి అంటే విస్మరణ మరిచిపోవడం ఇది ఒక పేరు ఏమిటి ఈ పేరు అంటే చెబుతున్నాడు తనను తనే మరిచిపోయేటట్లు చేసేటువంటి దశ ఒకటి ఏర్పడుతుంది సంయుక్తుకి అలాంటి దశలో దాని పేరు విస్మృతి అంటారు దీన్నే కొంచెం టెక్నికల్గా చెప్పాలంటే ఆవరణ శక్తి ప్రధానంగా ఉన్న దశలో దాని పేరు విస్మృతి అనమాట ఆవరణ శక్తి ఏమిటయ్యా అంటారేమో ఏమి లేదు తాడు ఉన్న చోటు పాము కనిపించింది కలిగిన అనుభవం ఇది ఈ పాము ఎందుకు కనిపించింది అంటే ఇక్కడ తాడు ఉన్నది అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల అంటే అజ్ఞానం వల్ల ఈ పాము కనిపించింది ఈ పాము పుట్టడానికి కారణం ఏమిటి ఈ అజ్ఞానం ఇక్కడ విశ్లేషణ చేస్తున్నాడు ఈ అజ్ఞానంలోంచి ఈ పాము ఎలా వచ్చింది అని విశ్ కొంచెం సూక్ష్మంగా విశ్లేషణ చేస్తున్నాడు దానికి ఏం చెప్పారంటే అజ్ఞానంలో రెండు శక్తులు ఉన్నాయ్యా ఒక శక్తి పేరు ఆవరణ శక్తి రెండవ శక్తి పేరు విక్షేపశక్తి ఆవరణ శక్తి అనేటువంటి మాయా భాగం ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి తాడు కనిపించకుండా చేస్తుంది మాయలోనే ఉన్నటువంటి విక్షేపశక్తి అనేటువంటి భావం అదేం చేస్తుంది భాగం విక్షేపశక్తి అనే భాగం ఏం చేస్తుందంటే అక్కడ లేని పామును ఉన్నట్టుగా చూపిస్తుంది ఆవరణ శక్తి విక్షేపశక్తి అనేవి రెండు ఎక్కడున్నాయి ఈ అజ్ఞానంలోనే ఉన్నాయి దీని పేరే మాయ అజ్ఞానంలో రెండు శక్తులు ఉన్నాయి ఆవరణ శక్తి అని విక్షేపశక్తి అని ఆవరణ శక్తి ఏమో ఉన్న కనిపించకుండా చేస్తుంది విక్షేపశక్తి ఏమో లేనిపోని పామును తీసుకొచ్చి అక్కడ కనిపించే చేస్తుంది ఇది ప్రక్రియ ఈ ప్రక్రియలో ఆవరణ శక్తి ప్రధానంగా ఉన్న దిశలో ఉన్నది కనిపించకుండా పోతుంది ఉన్నది కనిపించకుండా పోవడం అన్నా గుర్తు రాకుండా పోవడం అన్నా ఒకటే కదండి అందుచేత ఉన్నది కనిపించకుండా పోయేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానిని విస్మృతి అని పేరు పెట్టాడు అంటే ఆవరణ శక్తి ఇక్కడ పనిచేస్తోంది ఉన్నది కనిపించకుండా చేస్తోంది అంటే తన యొక్క స్థితి తనకే గుర్తు రాకుండా అయిపోతోంది అనమాట అందుచేత దీన్ని ఏమన్నాడు విస్మృతి అని పేరు పెట్టాడు ఇక అజ్ఞానంలో ఉన్నటువంటి రెండవ శక్తి ఉంది కదా విక్షేపశక్తి ఆ విక్షేపశక్తి పనిచేసేప్పుడు ఏం చెప్పాడు దీనికి ఇంకో పేరు పెట్టాడు ఈ మనస్సుకే ఏమని మలము అని పేరు పెట్టాడు ఇది పదకొండో పేరు మలం అంటే ఏమిటి లేనిపోని కల్పనలను చేసి చూపించే దశలో ఆ సంయుక్తికి పేరేమిటి మలం అంటే ఆవరణ జరిగిపోయింది తాడు కనిపించకుండా ఆవరణ జరిగిపోయింది కొత్తగా విక్షేపశక్తి పనిచేస్తోంది ఇప్పుడు విక్షేపశక్తి ప్రధానంగా ఉండే దశలో అంటే లేనిపోని పామును చూపించే దశలో ఆ సంయుక్తికి కేం పేరు పెట్టాడు మలము అని పేరు పెట్టాడు అంటే ఏమిటి ఉన్నది సాక్షాత్గా పరబ్రహ్మమైతే ఆ పరమాత్మని కనిపించలేకుండా చేసేసి విక్షేపశక్తి ద్వారా ఈ ప్రపంచం అంతా కనిపింపజేసేస్తోందే ఈ విక్షేపశక్తి పనిచేసే దశలో దీనికి మలము అని పేరు పెట్టాడు అనమాట ఇక పన్నెండవ పేరు ఇంద్రియం అదే చైతన్యం శ్రవణ స్పర్శన దర్శనాదుల చేత జీవుడుగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఆనందపరుస్తూ ఉంటే ఆ దశలో దాని పేరు ఇంద్రియము అన్నారు ఇక్కడ ఒక జీవుడు కనిపిస్తున్నాడు ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇందాక ఉదాహరణలో అక్కడ పాము కనిపిస్తోంది ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి రాలా ఉన్న తాడే పాముగా కనిపిస్తోంది అట్లాగే ఈ జీవుడు ఎక్కడి నుంచి రాలా ఉన్న పరమేశ్వరుడే జీవుడుగా కనిపిస్తున్నాడు ఇలా జీవుడుగా కనిపిస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి శ్రవణము స్పర్శనము దర్శనము మొదలైనటువంటి ఉపాయాల చేత ఆ చైతన్యం గనక ఆనందపరుస్తూ ఉన్నట్టయితే అంటే ఇంద్రియక్రియలు పనిచేస్తున్నట్టయితే అన్నమాట ఆ దశలో దాని పెట్టాడు ఇంద్రియం అని పేరు పెట్టాడు ఇంద్రియమని ఎందుకు పేరు పెట్టాడు ఇంద్రుణ్ణి అంటే లోపలండే పరమాత్మను సంతోషపెడుతోంది గనక దానికి ఇంద్రియం అని పేరు పెట్టాడు ఈ సంతోష ఎవరు ఎప్పుడైనా సరే సంతోషపెట్టే క్రియ చేసిందంటే లోపల ఉండేటువంటి చైతన్యమే చేయాలి ఇంకొక మార్గం లేదు ఆ చైతన్యం మామూలుగా చేయలేదు మాయా సంసర్గం ఉంటేనే ఆ పని చేయగలుగుతుంది కనుక ఇంద్రియాల రూపంలో శ్రవణము మొదలైనటువంటి వినటము చూడటము మొదలైనటువంటి పనులు చేయిస్తూ తద్వారా జీవరూపంలో ఉండే ఈశ్వరుని గనక సంతోష పెడుతున్నట్టయితే అప్పుడు దానికి పేరు ఆ సంవత్తికి పేరు ఇంద్రియము అన్నాడు ఇక పదమూడవ పేరు ప్రకృతి అన్నాడు ప్రకృతి అంటే ఏమిటి మనం మామూలుగా ప్రకృతి అంటే నేచర్ అంటాం మొత్తం మనకు కనిపించేటువంటి నక్షత్రాలు మేఘాలు భూమి భూమిలో ఉండే నదులు అరణ్యాలు ఇవన్నీ వాళ్ళైన కలుపుకుండా మనం ప్రకృతి అని ఇక్కడ ప్రకృతి అనే పదం దీనికి పర్యాయంగా చదువుతున్నాడు మనస్సుకు పర్యాయంగా చదువుతున్నాడు ఏ అర్థంలో చదువుతున్నాడు వివరిస్తున్నాడు వినండి లోకంలో కనిపించే పదార్థాలన్నిటికీ కూడా ఉపాదాన కారణము నిమిత్త కారణము కూడా చైతన్యమే కారణాలు రెండు రకాల పూర్వం చెప్పుకున్నాం కుండకి మట్టి కారణమైనట్టుగా ఉండే కారణం పేరేమో ఉపాదాన కారణం కుండకి బండి చక్రంలాగా ఉండే కారణమేమో నిమిత్త కారణం సామాన్యంగా ఏదన్నా ఒక పదార్థం పుట్టాలంటే ఒక ఉపాదానం ఉండాలి కొన్ని నిమిత్త కారణాలు కూడా ఉండాలి అంటే కేవలం మట్టి ముద్ద అక్కడ పారేస్తే ఉండైపోదు బండి చక్రము తిప్పే కర్ర ఆ కొండ తయారు చేసేటువంటి కొండలవాడు ఇట్లాంటివన్నీ నిమిత్త కారణాలు కూడా కలిసి వస్తే ఆ పదార్థం పుట్టదు ఇక్కడ ఏమిటంటే ఈ ప్రపంచం విషయంలో విశేషం ఏమిటంటే ప్రపంచంలో కనిపిస్తున్న పదార్థాలన్నిటికీ ఉపాదాన కారణము నిమిత్త కారణము రెండూ కూడా చైతన్యమే ఇంకా వేరే కారణం లేదు అందువల్ల దృశ్య పదార్థాలను నిర్మించే దశలో ఆ చైతన్యాన్ని ప్రకృతి అంటారు దృశ్య పదార్థాలు నిర్మిపడుతున్నాయి ఆకాశము భూమి జలము మొదలైనటువంటివి కూడా దృశ్య పదార్థాలు ఇవన్నీ కలిస్తే ప్రకృతి అయిపోయింది అని ఏమంటున్నాడు దృశ్య పదార్థాలను నిర్మించే ఆ చైతన్యానికి ప్రకృతి అని పేరు పెట్టామయ్యా ఇకపోతే పద్నాలుగో పేరుంది మాయా ఈ పేరు అక్కడ ఉన్నది చైతన్యమే ఉన్నది చైతన్యమైతే మనకేమో దృశ్య పదార్థాలు కనిపిస్తున్నాయి చైతన్యం కనిపించడం లేదు ఇలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపింపజేసేటువంటి దశలో ఆ చైతన్యాన్నే మాయా అన్నారు అజ్ఞానం అన్నారు ఇక్కడ మాయా అని పేరు పెట్టాడు ఇక పదిహేనవ పేరుంది చూడడం వినటం తాకడం రుచి చూడటం వాసన చూడటం ఇవే పంచేంద్రియాలు చేసేటువంటి కర్మలు ఈ ఐదు కర్మల ద్వారా లోకంలో కార్య కారణ సంబంధాన్ని నెలకొల్పుతూ ఉంటారు మానవ జీవులంతా ఇలా కార్యకారణ సంబంధాన్ని నెలకొల్పే దశలో ఆ చైతన్యాన్ని ఏమంటారంటే క్రియ అంటారు ఇదే పదిహేనో పేరు కనుక ఈ పదిహేను పేర్లు కూడా విచారణ చేసుకోవాలామా ఇది పదిహేనో పేరు క్రియ అంటున్నాడు వశిష్ట మహర్షి ఈ పదిహేనో పేరుని ఇంకొంచెం వివరించవలసి ఉంది క్రియ అంటే ఏమిటనుకుంటున్నావు చూడటం వినడం తాకటం రుచి చూడటం వాసన చూడటం ఇవి ఐదు రకాల క్రియలు ఉన్నాయి లోకంలో ఇవి ఈ ఐదు కూడా జ్ఞానేంద్రియాలు ఐదుటి ద్వారా జరిగేటువంటి క్రియలు వీటినే కర్మలను కూడా అంటూ ఉంటారు ఈ కర్మల ద్వారా లోకంలో కార్యకారణ సంబంధాన్ని నెలకొల్పుకుంటూ ఉంటారు జీవులు అలా కార్యకారణ సంబంధాన్ని నెలకొల్పే దశలో ఆ చైతన్యానికి క్రియ అనే పేరు పెట్టారయ్యా అన్నాడు కార్యకారణ సంబంధాన్ని నెలకొల్పడం ఏమిటండి అంటే దానికి సమాధానం చెబుతున్నాడు ఒకడు మట్టి ముద్దను చూసి దాని పక్కనే ఉన్నటువంటి కుండను కూడా చూసి ఈ రెంట్లో ఉన్నటువంటి ధర్మాలను చూసి మేరీస్ వేసి ధర్మాలంటే గుణాలన్నమాట ఈ రెంట్ యొక్క దర్శనం చేత కూడా కుండకు మట్టే కారణము నిశ్చయం చేశాడు కుండకు మట్టే కారణం నిశ్చయం చేస్తున్నాడు అంటే ఏమన్నమాట కార్యకారణ భావాన్ని నెలకొల్పుతున్నాడు ఈ కారణ కార్యకారణ భావాన్ని వీడు ఎలా నెలకొల్పగలుగుతున్నాడు ఇటు కుండను చూశాడు అటు మట్టి ముద్దను చూశాడు కంటితో ఈ రెంటి యొక్క గుణాలను చూశాడు దేంతో మనస్సుతో ఈ రెండు రకాల చూపుల చేత వీటిలో ఉన్న సామ్యాన్ని గుర్తుపట్టాడు ఇలా పరిశీలన చేసి అప్పుడేమన్నాడు ఈ కొండకి ఈ మట్టికి సంబంధం ఉందండి అన్నాడు ఏమిటయ్యా సంబంధం అంటే కార్య కారణ సంబంధం ఉందండి ఈ మట్టి కారణం ఈ కొండేమో కార్యం అన్నాడు ఇలా కార్యకారణ సంబంధాన్ని నెలకొల్పడం అనేది దేనివల్ల జరుగుతోంది దర్శన క్రియ వల్ల జరుగుతోంది అందుకునే ఏమంటున్నాడు కార్యకారణ సంబంధాన్ని నెలకొల్పే దశలో ఈ చైతన్యానికి క్రియాని పేరు పెట్టామయ్యా అంటున్నాడు దీన్ని లోకంలో వీడు దర్శన క్రియ చేస్తున్నాడు వీడు స్పర్శన క్రియ చేస్తున్నాడు అని ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఏర్పడుతున్నాయి రామా ఇప్పటికి నీకు పదిహేను పేర్లు చెప్పారు ఈ పేర్లు పదిహేను లెక్క ఏమిటి ఏమీ లెక్కలేదు పండితులు ఆయా లక్షణాలను పురస్కరించుకొని మనస్సుకు ఇంకా అనేక పేర్లు పెట్టారు ప్రాధాన్యత వివక్షతో అంటే ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పదిహేను పేర్లు నేను సెలెక్ట్ చేసుకున్నా అవి నీకు చెప్పా వాటిని బట్టి నీకు వివరణ చేస్తున్నా అన్నాడు అంటే రాముడు కొంచెం ఆగండి గురుదేవా నేను చెప్పేది వినండి మీరు ఈ పదిహేను పేర్లను వివరించిన పద్ధతి బట్టి చూసినట్టయితే మీరు చైతన్యానికే మనస్సు అని పేరు పెడుతున్నారు నా నాకు అర్థమవుతోంది అంటే చైతన్యానికే మనస్సు అనే పేరు వచ్చిందనమాట కానీ లోకంలో మనస్సు అనేది జడ అనే ప్రసిద్ధి ఉంది ఏదో అగ్ని అనుకునేటువంటి మాటకేం లెక్కయ్యా అంటారేమో శాస్త్రాల్లో కూడా అనేక చోట్ల అలాగే ఉంది మనస్సు జడము మీరేమో చైతన్యానికే పేర్లు విన్నీ అంటున్నారు చైతన్యానికే మనస్సు అనే పేరు వచ్చిందని ఇంకా అది చేసే క్రియలను బట్టి దానికే అనేక పేర్లు వచ్చాయని మీరు చెబుతున్నారు ఇలా చెప్పడం వల్ల జరుగుతోంది మనస్సు చేతన పదార్థము అని లోక ప్రసిద్ధి శాస్త్ర ప్రసిద్ధి ఏమనుంది మనస్సు జడ పదార్థం అవునుంది ఇంతకు మనస్సు జడమా చేతనమా తేల్చి చెప్పండి అన్నాడు వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు ఏమీ లేదయ్యా అది రెండూ కాదు జడము గాదు చేతనము కాదు రెండింటికంటే కూడా విలక్షణమైనటువంటిది రెండికంటే భిన్నమైనది చెబుతా విను చిందో హి మలిన కలంక వికలాంతరం మన ఇచ్చుచ్యతే రామ న జడం నచిన్మయం చిన్ అంటే చిత్తు యొక్క కదలిక మలినమైంది అంటే అది బయటవే మలినమైంది కలంక వికలాంతరం దాని లోపల ఏ రకమైన కళంకము లేదు అలా ఉన్న దశలో అది మనహాయిచ్చుచ్యతే హే రామ అప్పుడు దాన్ని మనస్సంటారయ్యా అంచేత అది నడం జడము కాదు నన్మయంచా చిన్మయం కూడా కాదు చేతనాత్మకం కూడా కాదు అంటున్నాడు దాన్నే వివరిస్తున్నాడు చైతన్యానికి ఉపాధి సంపర్కం వల్ల చలనం ఏర్పడితే అప్పుడు ఆ చైతన్యం బయటకు ఉపాధి చేత మలినం అవుతుంది చైతన్యం సర్వవ్యాపిగా ఉంది ఈ ఉపాధిలోకి చైతన్యం ప్రవేశించింది ప్రవేశిస్తే ఈ చేయి కదులుతుంది కాళ్ళు కదులుతున్నాయి కళ్ళు కదులుతున్నాయి వ్యవహారం వచ్చింది ఇప్పుడు చైతన్యం కదులుతున్నట్టా చైతన్యం శరీరం ఉపాధిలోకి వెళ్ళిందిగా మరి చైతన్యం కూడా కదులుతోంది కదులుతోందంటే జరుగుతుంది అనమాట ఆ చైతన్యం బయటకు ఉపాధి వల్ల మలినమైంది అంటే కలంకితమైంది బయటికి మరి లోపల లోపల ఆ ఉపాధి లోపల ఉన్నటువంటి చైతన్యం మాత్రం ఏ రకమైన మాలిన్యం లేకుండా శుద్ధంగా ఉంది ఇలా లోపల శుద్ధంగానూ బయటకి మలినంగానూ ఉండే చైతన్యమే దాన్ని మనస్సు అంటూ ఉంటారు లోపల ఉంది కదండి లోపల జీవ పదార్థం ఏమైనా పొందిందా లోపల చైతన్యం శుద్ధంగా ఉంది కదా బయటికి మాత్రమే ఇట్లా కదులుతున్నట్టు పనులు చేస్తున్నట్టు ఆలోచనలు వస్తున్నట్టు ఇలా కనుక బయటికి కళంకితమైనట్టు లోపల పరిశుద్ధంగా ఉన్నట్టు ఉంటుంది ఈ చైతన్యం అలా ఉండేటువంటి దశలో ఆ చైతన్యమే మనస్సు అనబడుతుంది లోపల ఇది శుద్ధ చైతన్య స్వరూపం దీన్ని జడమంటానికి వీల్లేదు పోనీ చేతనమే అందామా అంటే బయటేమో ఇది ఉపాధి చేత కళంకితమయ్యుంది ఉపాధి చేత పరిచ్ఛిన్నమయ్యుంది ఉపాధి చేత కట్టుబడి ఉంది కనుక దీన్ని చేతనము అంటానికి కూడా వీల్లేదు పూర్తిగా అందుకనే ఈ మనస్సును సదసద్విలక్షణము చిదచిద్ విభిన్నము జడాజడము అని ఇలాంటి పారిభాషిక నామధేయాలతో పిలుస్తూ ఉంటారు ఏమని సత్ అసత్ విలక్షణం సతు కాదు అసత్తు కాదు చిర చిరచిత్ విభిన్నము చిత్ అచిత్ విభిన్నము చిత్తు కాదు అచిత్తు కాదు జడాజడము జడము కాదు అజడము కాదు అని ఇలాంటి పారిభాషిక పదాలతో దాన్ని పిలుస్తూ ఉంటారయ్యా ఈ మనస్సు గురించి అనేక మంది అనేక రకాలుగా ఆలోచనలు చేశారు వాళ్ళు ఈ మనస్సును అనేక రకాలుగా విభాగాలు చేశారు కొంతమంది మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అని దీనికి అంతఃకరణ చతుష్టయము అని పేర్లు పెట్టారు ఇంకా కొన్ని శాస్త్రాల వారు అంటే నైయాయికులు న్యాయశాస్త్రం వారు అన్నమాట జైవినీయులు అంటే మీమాంసా శాస్త్రం వారు అన్నమాట ఆర్హతులు అంటే బౌద్ధంలోనే ఒక విభాగం వారు బౌద్ధులు వైశేషికులు పాంచరాత్రులు ఇత్యాదిగా అనేక శాస్త్రాల వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా అనేక మార్గాల వాళ్ళు వీళ్ళంతా కూడా మనస్సును గురించి అనేక విధాలుగా నిర్ణయాలు చేశారు రామా శాస్త్రాలలో మనస్సు జడవని ఉంది అని నువ్వు శాస్త్రాల ప్రసక్తి తెచ్చావు గనక నేను ఈ శాస్త్రాల పేర్ల ప్రసక్తి తెస్తున్నా అన్నీ శాస్త్రాలే వాటిలో ఏది ప్రామాణిక శాస్త్రమో విచారించుకోవాలి మనం అన్నాడు వశిష్ఠుడు ఇక్కడ శ్రోతలకు ఒక చిన్న మనవి సామాన్యంగా శాస్త్రవాక్యాల జోలికి శాస్త్రాల పేర్లని శాస్త్రకర్తల పేర్ల జోలికి పోనటువంటి వాల్మీకి మహర్షి ఇక్కడ వివిధ వాదాల పేర్లను పేరు పెట్టి మరీ చూపించాడు ఇది గమనార్హం ఈ పేర్లను బట్టి ఈ గ్రంథం యొక్క కాల నిర్ణయం చెయ్యాలి అని కొందరు ఆలోచన చేస్తున్నారు ఇదేమో అంత సులభమైన పని కాదు ఈ విషయాన్ని గురించి మొదటి ప్రకరణలోనే మనం చర్చ గనక ఇక్కడ దాని గురించి విస్తరించడం లేదు దయచేసి మనం మొదటి ప్రకరణంలో ఏం చెప్పుకున్నామో ఒకసారి గమనించండి ఇదిలా ఉంచి వశిష్ఠుడు ఏం చెబుతున్నాడో మళ్ళీ ఆ కథలోకి వెళదాం వశిష్ఠ మహర్షి అంటున్నాడు రామా మనస్సుకు ఎవడు ఎన్ని పేర్లు పెట్టినా అవి నటకుడు వేసేటువంటి వేషాలను బట్టి పెట్టే పేర్లే తప్పితే సొంత పేర్లు కావు ఈ పేర్లలో కొన్ని పేర్లు బాగా ప్రసిద్ధిలోకి వచ్చాయి ఆ పేర్ల గురించి నేను నీకు ఇప్పటికే వివరించా ఈ కొత్త సిద్ధాంతాల వారు ఉన్నారు కదా ఇప్పుడు చెప్పినటువంటి శాస్త్రాల వాళ్ళంతా వాళ్ళంతా వేరే వేరే సిద్ధాంతాలను చేశామనుకుంటూ కొత్త కొత్త పరిభాషలు తయారు చేసినా కూడా వీరంతా వేరే వేరే దారుల్లో ఒకే నగరానికి చేరుకునే బాటసారులయ్యా అంతకంటే భేదమేమి లేదు వీరు చేరేది ఎక్కడికి అంటే పారమార్థికపురం అందరూ అక్కడికే చేరుతున్నారు అయితే ఒకే దోవన చేరటంలా వేరే దోవల్లో చేరుతున్నారు తూర్పు నుంచి పట్టణానికి చేరినటువంటి బాటసారు ఏమంటున్నాడు ఆ ఊరి కోట గుమ్మం చేప కన్నులాగా ఉందండి అంటున్నాడు పడమర వేపు నుంచి నగరానికి చేరినటువంటి బాటసారేమంటున్నాడు అది గిరిదుర్గం అండి అటువేపు అంతా కొండలు అన్నాడు దక్షిణం వేపు నుంచి పట్టణానికి చేరినటువంటి బాటసారేమంటున్నాడు అది అరణ్య ప్రాంతం అండి అంటున్నాడు ఉత్తరం నుంచి చేరినవాడేమో అది నదీ తీరం అంటున్నాడు అందరూ ఆ నగరం గురించే చదువుతున్నారు నిజమే చదువుతున్నారు మరి నిజమే చదువుతున్నారు కూడా కానీ ఎవడూ పూర్తిగా నిదం చెప్పడంలా నిజంలో భాగాలు చెబుతున్నారంతే మతి తప్పిన వాడు లోకాన్ని చూసినా చూడనట్టే లెక్క మూర్ఛపోయిన వాడికి కళ్ళు తెరుచుకున్నా లోకం కనిపించడం లేదు కనుక మనస్సున్నవాడికే ప్రపంచం కనిపిస్తోంది మనస్సు లేకపోతే ప్రపంచమే లేదు దీన్ని ఏం తెలుస్తోంది మనస్సే ప్రపంచం ఈ ప్రపంచంలో జడమో ఉంది చేతనమో ఉంది కనుక ఈ మనస్సుకి కారణమైనటువంటి ఈ ప్రపంచానికి కారణమైనటువంటి మనస్సులో కూడా జడత్వము చేతనత్వము రెండూ ఉండి తీరాలి అందుకే మనస్సు జడమూ కాదు చేతనమూ కాదు అని మేము అంటున్నాం రెండు కలిసి ఉన్నాయి కనుక ఇదో కారణం ఇంకో మరో కారణం కూడా ఉంది ఏంటంటే మనస్సు కేవలం జడమేగనకైనట్టయితే ఏ విషయాన్ని గ్రహించలేదు కేవలం చేతనమైనట్టయితే సుషుప్తి దశలో స్తబ్దంగా పడి ఉండదాలదు కనుక మనస్సు జడమంటానికి వీల్లేదు అజడమంటానికి వీల్లేదు అని చేస్తే జడాజడం అని ఇది రెండవ కారణం మూడవ కారణం కూడా చబతా విను ఈ మనస్సు వల్లే సుఖదుఖరూపమైన సంసారం ఏర్పడుతోంది మనస్సు కేవలం పరిశుద్ధ చైతన్యమైనట్టయితే అది దుఃఖరూపమైనటువంటి సంసారానికి హేతు ఎలా అవుతుంది కావడానికి వీల్లేదు అది రాయిలాగా శుద్ధ జడమైతే కూడా అనుభూతిమయమైనటువంటి ఈ సంసారానికి హేతు కావడానికి వీల్లేదు కనుక మనస్సు చిదచిద్ విలక్షణం కావలసిందేనయ్యా అంతకంటే వేరే గతి లేదు అంటున్నాడు దానిమీద రాముడు ఒక సందేహం లేవదీస్తున్నాడు గురుదేవా మీ చెప్పే ప్రక్రియ చూసినట్టయితే చైతన్యానికే మనస్సనే వ్యవహారము పదిహేను పేర్ల వ్యవహారము వచ్చింది కనుక ఈ మనస్సు చేతన పదార్థమే అని మే సిద్ధాంతమని నాకు తోస్తోంది కానీ లోకంలోనూ శాస్త్రంలోనూ కూడా మనస్సు జడమేని ప్రసిద్ధి ఉంది లోక శాస్త్ర ప్రసిద్ధి ఆ విధంగా ఉంటే మీరు దానికి భిన్నంగా మనస్సు చేతనమైనటువంటి సిద్ధాంతాన్ని చెబుతున్నారా ఏమిటి మీ యొక్క సిద్ధాంతం అని నిగదీశాడు దానికి వశిష్ట మహర్షి సమాధానం చెబుతూ మేము అట్లా చెప్పడం లేదయ్యా మనస్సు చేతనము కాదు జడము కాదు అది జడాజడం చిదచిత్ భిన్నం చిదచిద్ విలక్షణం అని సమాధానం చెప్పాడు సమాధానం చెప్పి దానికి నిరూపణగా మూడు కారణాలు చెప్పాడు ఈ ప్రపంచమంతా కూడా మనస్సులోంచి వచ్చిందని ఇదివరకే నిరూపణ చేశామయ్యా ఈ కనిపించే ప్రపంచంలో జడమో ఉంది చేతనమో ఉంది కనుక దీనికి కారణమైనటువంటి మనస్సులో కూడా జడత్వ చేతనత్వాలు రెండూ ఉండి తీరవలసిందే ఇది ఒక కారణం ఇంకో కారణం ఏంటంటే మనస్సు కేవలం చేతన పదార్థం అయ్యేటట్టయితే దానికి జడస్థితి ఉండటానికి వీల్లేదు కానీ సుషుప్తి అయినటువంటి జడస్థితి కనిపిస్తోంది మనస్సు కేవలం జడ పదార్థమయ్యేటైతే దానికి చేతనస్థితి ఉండటానికి వీల్లేదు జాగ్రత్త స్వప్నాలైనటువంటి చేతన స్థితులు దానికి కనిపిస్తున్నాయి అందువల్ల కూడా మనస్సు జడాజలం అని చెప్పి తీరవలసిందే రెండో కారణం మూడో కారణం ఏంటంటే మనస్సు కేవలం చేతన పదార్థమైనట్టయితే దీనివల్ల దుఃఖం కలడానికి వీలు ఎందుకంటే చేతనం అనేది ఆనంద స్వరూపం కనుక మనకి ప్రపంచంలో మన దుఃఖం అనుభవం కనిపిస్తోంది కోనే మనస్సు కేవలం జడపదార్థమయ్యేటైతే జడపదార్థంలోంచి వచ్చినటువంటి మనస్సు జడస్వరూపమైన మనసు వల్ల సుఖం ఆనందం కలగడానికి వీలు లేదు కానీ సంసారంలో ఆనందానుభవం కూడా మనకు కనిపిస్తోంది కనుక రెండు రకాలుగా అది ఉండాలి ఏమని అది జడత్వం ఉండాలి దానికి చేతనత్వం ఉండాలి ఈ మూడు హేతువులను బట్టి మనస్సు చిదచిద్ విలక్షణం కావాల్సిందేనయ్యా అంతకంటే మార్గం లేదు అన్నాడు ఈ నిరూపణ ప్రక్రియను విన్నటువంటి రాముడు ఒక సందేహం లేవదీశాడు రాముడు ఏమని అడుగుతున్నాడంటే గురుదేవా ఓ సందేహం ఉంది మనస్సు జడాజడం కనుక కాకపోయినట్లయితే దాంట్లోంచి జడాజడమైనటువంటి ప్రపంచం ఎలా వచ్చింది అని మీరు ప్రశ్నిస్తున్నారు జడాజడమైన ప్రపంచం మనకి కళ్ళెదరకుండా కనిపిస్తోంది గనక దీనికి కారణరూపమైనటువంటి మనస్సు కూడా జడాజడం కావాల్సిందే చిదచిత్ విలక్షణం కావలసిందే అని సిద్ధాంతీకరిస్తున్నారు అలా అయితే నేను మరో ప్రశ్నేస్తాను జడత్వస్పరిశలేనటువంటి పరిశుద్ధ చైతన్యంలోంచి జడత్వచేతనత్వ మిశ్రితమైనటువంటి మనస్సు అనేటువంటి కొత్త పదార్థం ఎలా పుట్టింది అని అడుగుతా దానికి ఏమి సమాధానం చెబుతారు అన్నాడు అవును కదా చేతనమేమో పరిశుద్ధమైనటువంటి వస్తువు దాంట్లోంచి జడతో మిశ్రితమైనటువంటి ఒక కొత్త పదార్థం ఎలా పుడుతుంది అది నా ప్రశ్న అన్నాడు వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా చేతనస్వరూపమైనటువంటి సాలె బురుగు ఉంది అది చేతనమైన వస్తువే కదా అది ఆ సాలె బురుగులోంచి జడస్వరూపమైనటువంటి బూజు పుడుతోంది చేతనంలోంచి జడం పుడుతోంది ఇది ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంటేమిటి ప్రత్యక్షంగా కనిపిస్తుంటే కుదరడం ఏమిటి కుదరకపోవడం ఏమిటి ప్రత్యక్షంగా కనిపిస్తున్న చోట అనుపత్తి అనేవాడ కుదరదు కనుక దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే జడం నుంచి చేతనం పుట్టలేదు కానీ చేతనం నుంచి చేతన పదార్థము పుట్టవచ్చు జడ పదార్థము కూడా పుట్టవచ్చు చేతనాచేతన పదార్థము కూడా పుట్టవచ్చు అని మనం తెలుసుకోవాలి దాన్ని బట్టే మేము ఈ సిద్ధాంతాన్ని చేశాం అన్నాడు రాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుదేవా మీరు తర్కవాదమా శాస్త్రవాదమా తర్కవాదం అంటే కేవలం లాజిక్ మీదే ఆధారపడి చేసేవాదు శాస్త్రవాదం అంటే వేదం మీద ప్రమాణం మీద ఆధారపడి చేసేటువంటి వాడు మీరు ఇప్పుడు చెప్పేటువంటి సమాధానం ఉందే ఈ తర్కం మీద ఆధారపడి చెబుతున్నారా ఏదైనా వేద ప్రమాణం శాస్త్ర ప్రమాణం ఉందా దీనికి అన్నాడు వశిష్ఠుడు చెప్పాడు సమాధానం ఏమంటున్నాడు ఆయన సాక్షాత్తుగా ఉపనిషత్తే ఈ మాట చెబుతోందయ్యా విను యథోర్ణనాభి సృజతే గృహతే చాథివ్యా మోషధయ సంభవంతి సతపురుషాత్ కేశ అక్షరాత్మవతిహ విశ్వ అనుంది ఉపనిషత్తులు అర్థం ఏంటంటే ఎలాగైతే శాలిపురుగు దారాలను తనే సృష్టి తనే మింగేస్తోందో ఎలాగైతే భూమిలో మొక్కలు మొలుస్తున్నాయో ఎలాగైతే జీవించి ఉన్న మనిషిలోంచి గడ్డాలు మీసాలు వస్తున్నాయో అలాగే అక్షరుడైనటువంటి ఆ పరమాత్మ నుంచి జడాజడమైనటువంటి అంటే జడలక్షణములు అజడలక్షణములు కలిగినటువంటి ఈ ప్రపంచం ఉద్భవిస్తోంది అంటోంది ఈ శృతి ఈ శృతి వాక్యత తాత్పర్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే మన సందేహాలకు ఏమి తాగుండదు ఇతర వాదాలకు కూడా తావుండదు అన్నాడు వశిష్ఠుడు రాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుదేవా శుద్ధ చైతన్యం నుంచి మనస్సు పుట్టింది మనస్సు పుట్టింది అని మీరు మాటి మాటికి చదువుతున్నారు అంటే శుద్ధ చైతన్యం మనస్సును సృష్టి చేసింది అన్నమాట ఒకడు సృష్టి చేశాడు అంటే మనస్సు లేకపోతే చేయగలడా సృష్టి చేశాడంటే వాడి తప్పకుండా మనస్సు ఉంది అన్నమాట కనుక ఈ మనస్సు పుట్టక ఆ శుద్ధ చైతన్యానికి మరొక మనసు ఉండి ఉండాలి మనస్సుకు ముందే మరో మనసు ఉంది అంటం సంగతంగా ఉంటుందా బాగలేదు అసంగతంగా ఉంది మనస్సు లేకుండానే శుద్ధ చైతన్యంగా సృష్టి చేసేసారండి అంటారా అది అంతకన్నా అసంగతంగా ఉంటుంది కనుక ఈ చిక్కులోంచి మీరు ఎట్లా బయటపడతారు అన్నాడు కొత్త మిలికెట్టాడు అన్నమాడు వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా మంచి మెలిగి చెప్పావు చాలా చిక్కులో పెట్టేశావు నువ్వు కాని మరో చిక్కు కూడా ఉంది ఇలాంటి చిక్కేది నీకు అది లేదు నేను చెబుతా విను ఏమిటంటే మనస్సు బ్రహ్మ నుంచి పుట్టలేదు అనుకో అప్పుడు అది నుంచి పుట్టాలి శూన్యం నుంచి పుట్టింది అనాలి ఇది సంభవమా అసంభవం ఇది కుదరదు పోని మనస్సు బ్రహ్మ నుంచే పుట్టింది అనుకో అప్పుడు బ్రహ్మకి సక్రియత్వం పడుతోంది ఇది సాధ్యమా ఇది అసాధ్యమే ఇది చిక్కేగా నువ్వు చెప్పిన చిక్కుతోడు ఇదో చిక్కు ఈ చిక్కు తప్పించుకోవడం ఎట్లా రామా ఈ ఆలోచనలన్నీ అనవసరం ఉపనిషత్తుల్లో ఏం చెప్పారో దాన్ని చెప్పింది చెప్పినట్లుగా తీసుకుంటే మనకి ఇలాంటి జిక్కులు ఏవి ఉండవు దాన్ని మార్చి ఆలోచన చేస్తేనే చిక్కులు చడతాయి ఉపనిషత్తు ఏం చెబుతోంది శుద్ధ చైతన్య రూపమైన పరబ్రహ్మకు మాయా సంపర్కం ఏర్పడింది మాయ ఎటువంటిది సదసద్భిన్నమైనది అది సత్తు కాదు అసత్తు కాదు జడము కాదు అజడము కాదు అటువంటిదది దానితో సంపర్కం పొందినటువంటి బ్రహ్మ వల్ల మనస్సు జన్మిస్తోంది ఇది ఉపనిషత్ సిద్ధాంతం మాయా సదసద్భిన్నం కనుక అది ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలు ఉండవు మాయలో కలిసిన బ్రహ్మ వల్ల మాయతో కూడా ఆ బ్రహ్మ బ్రహ్మ పరబ్రహ్మ కలిసింది కనుక మనస్సు సృష్టింపబడుతోంది అంచేత బ్రహ్మకు సూటిగా సక్రియత్వం పట్టదు విచిత్ర శక్తి కలిగినటువంటి మాయ యొక్క సంపర్కం బ్రహ్మకు ఉన్నది కనుక ఆ బ్రహ్మకు మనస్సును సృష్టి చేయడానికి వేరే మనస్సు యొక్క సహాయం అవసరం లేదు ఎందుకని మాయ యొక్క సంపర్కం ఉందిగా ఆ మాయ చాలా విచిత్రమైనటువంటి శక్తులు కలది కదా అని చేత యొక్క సంపర్కం లేకుండానే మాయా సహాయంతో పరబ్రహ్మ సృష్టి చేసేయగలడు ఈ మనస్సుని రామా ఈ ఉపనిషద్బోధన గనక యథాతథంగా మనం స్వీకరిస్తే అన్ని చిక్కులు పరిష్కారం అయిపోతాయి మనస్సు యొక్క ఉత్పత్తి గురించి నువ్వు లోతుగా ఆలోచిస్తున్నావు నేను కూడా బోధిస్తున్నా కానీ ఒక్క మాట మాత్రం మనం మరిచిపోరాదు ఏమిటంటే ఈ మనస్సు ఈ పంచభూతాలు ఈ ప్రపంచం ఈ మొదలైన వాటి సృష్టి క్రమాన్ని గురించి మనం విస్తరించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక సిద్ధాంతం కోసం చెప్పుకుంటున్నాం ఏమిటి ఆ సిద్ధాంతం ఈ సృష్టి అనేది అసలు లేనే లేదు ఇదంతా మాయా సంపర్కం వల్ల కలిగిన భ్రాంతి మాత్రమే నిజంగా ఏదీ పుట్టలేదు ఏదీ పోలేదు ఆ శుద్ధ చైతన్యమే అంతటా నిండి ఉంది ఇది సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని నిరూపించటానికి మాత్రమే ఈ మనస్సు యొక్క ప్రపంచం యొక్క ఉత్పత్తి క్రమాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం కనుక ఆ మాట మరిచిపోకుండా తక్కిన ఆలోచనలు చేయి జయ గురుదత్త